కవి కవీనాపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రంగోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా సహనామవతు సహ నౌ భునస్ూ సహ దీర్యంకర వహైస్వినీతనస్సు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి సాహోవాచ మైత్రేయ అంటే పదమూడో శ్లోకం అదే అక్కడి భవాన్ అేత్య సంజ్ఞాస్తి సహోవాచవల్చ్యేకల్చ్య నవా అరే అహం మోహం బ్రవీమి అలంవా అరే ఇదం విజ్ఞానాయా అంతకు ముందు మంత్రంలో యాజ్ఞవల్క్య మహర్షి ఏమని చెప్పారంటే న ప్రేత్య సంజ్ఞాస్తి అని చెప్పారు ఇప్పుడు అంటే కార్య ఇక్కడ పుట్టడము మరణించడము అనే పదాలకి చాలా విశిష్టమైన అర్థాన్ని స్వీకరిస్తారు దీన్ని భగవాన్ వణ మహర్షి చెప్పారు నీ పుట్టడం గురించి ఏ క్షణంలో అయితే కార్యకరణ సంఘాతంతో తదాత్మ్యాన్ని చెంది నేను ఫలానా అనే విశేష సంజ్ఞని పొందుతావో అదే నీకు పుట్టుక అదే పుట్టుక ఇప్పుడు నేను బ్రహ్మచారిణి అని వీడు అన్నాడనుకోండి అదొక విశేష సంజ్ఞ ఆ సంజ్ఞకి పుట్టుక ఉంటుంది ఎప్పుడో వీడి ఒడుగు చేసినప్పుడు మెడలో జంజను వేసినప్పుడు వీడు బ్రహ్మచారి అవుతాడు ఒక విశేష సంజ్ఞ దానికి పుట్టుక అలాగే నేను గృహస్థుడను ఒక విశేష సంజ్ఞ దానికి ఒక పుట్టుక ఉంటుంది మామూలుగా మ్యారేజ్ యానివర్సరీ ఏం చేస్తూ ఉంటారు మామూలుగా లోకంలో ఇప్పుడు మ్యారేజ్ యానివర్సరీ ఎందుకు చేస్తున్నారు మ్యారేజ్ యానివర్సరీ న్యాయంగా చేయాలంటే ఒక సంవత్సరం పాటు కీచులాడుకోకుండా కలిసి ప్రేమగా ఉంటే అప్పుడు మ్యారేజ్ యానివర్సరీ చేయాలి ఊరికే రోజు కీచుకులాడుకుని మహాభాగ్యాలకి మ్యారేజ్ యానివర్సరీ కూడా ఎందుకు అనవసరం కదూ కాబట్టి ఒక సంవత్సరం పాటు ఏ రకమైన వివాదము లేకుండా ఉండగలిగితే ఇట్స్ అన్ అండ్ దట్ మీన్స్ దాంపత్య జీవితంలో అదొక ప్రత్యేకత దానికి అప్పుడు యానివర్సరీ సో సోభగా ఉంటుంది మొత్తానికి మ్యారేజ్ యానివర్సరీ చేస్తూ ఉంటాను ఇప్పుడు నేను గృహస్థుడను నేను గృహస్థుడని పూర్వవాళ్ళు అలా అనుకున్నారు పూర్వవాళ్ళు ఏమనుకున్నారంటే నేను గృహస్థ అహం గృహస్థ దాంతోపాటు అనేక గృహస్థ ధర్మములన్నీ అన్వయిస్తాయి ఇప్పుడు వీడు నేను గృహస్థున్నాను అనుకోడు నేను వెంకమ్మ మొగుండిని సుబ్బమ్మ మొగుండి అని అనుకుంటాడు చూసారా ఇదో ఇది ఎలా ఉందో చూసారా విటివరో అదేటి గృహస్థ జీవితం అని కాదు ముఖ్యం మ్యారేజ్ యానివర్సరీ అంటే గృహ సో ది ది బిట్వీన్ ది టూ ఐ హోప్ యూ కుడ్ గె గటిత్ సో దేర్ ఈజ్ ఎ హ్యూజ్ డిస్టింక్షన్ ఎందుకంటే గృహస్థ అనేప్పటికీ గృహస్థ ధర్మాలని గో అని ఒక పెద్ద ఆ లిస్ట్ అంతా మన ముందు ఉంటుంది అలా కాకుండా ఐఆమ్ ది బెటర్ హ్యా ఐఆమ్ ది స్పౌస్ ఆఫ్ సచ్ అండ్ సచ్ అంటే ఇంకేమి ఏ ధర్మం ధర్మశాస్త్రకారులు కూడా అబ్బాయి మనకి వీడు దొరికిట్లా లేడని వెళ్ళిపోతారు నుంచి ఎనీవే సో ఆ రకంగా నేను గృహస్తున్నాను అని విశేష సంజ్ఞ ఇలాగంటి విశేష సంజ్ఞ ఏదైతే ఉందో అది ఏ క్షణంలో పుట్టిందో అప్పుడే వీడు పుట్టినట్టు ఎందుకంటే వీడనేవాడు ఎవడూ లేడు ఆ సం ఆ విశేష సంజ్ఞ లేకుండా వీడనేవాడు ఎవడూ లేడు ఇప్పుడు స్విచ్ వేయకుండగా బల్బు అంటూ ఏమీ లేదు స్విచ్ వేస్తే బల్బు కానీ స్విచ్ వేయకపోతే దాన్ని బల్బు అని ఉరికే మాట వలస కనుక్కోవడమే కానీ అది ఏది కాదు స్విచ్ వేసి వెలిగినప్పుడే దానికి బల్బు అని పేరు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడే వీడు పుట్టినప్పుడు ఆ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు విడిచిపెడితే అప్పుడు అది మరణమే నా ప్రేత్య సంజ్ఞ అస్తి ప్రేత్య మరణించి అంటే ఆ తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి అని అర్థం ప్ర ఇత దానికి అతీతంగా వెళ్ళిపోవడం అంటే అర్థమట్టు అంత భావనని పెట్టుకుంటుంది యద్భావం తద్భవ ఏ రకంగా వీడు భావన చేస్తే అదే అదే అయిపోతూ ఉంటారు ఇది తెలుసుకోవడం కూడా కష్టమండి సమాజంలో జనులు మూర్ఖంగా పోతూ ఉంటారు జనులు మూర్ఖంగా పోతూ ఉంటారు వాళ్ళకి తగ్గట్టుగా బోధించేవాళ్ళు అలాగే మూర్ఖంగా బోధించుకుంటూ పోతూ ఉంటారు ఒక ప్రవాహం పోతూ ఉంటుంది దాంట్లో ఆ ప్రవాహంలో మీరు ప్రవేశించి ఏదైనా ఒక సత్యాన్ని చెప్పాలంటే కూడా భయం చెప్పడానికి భయం వేస్తుంది ఏమో రా ఏమనుకునిపోతారో ఇప్పుడు ఈ సౌ ఈ దేహాత్ దేహ తాదాత్మ్యాన్ని పొంది వీడు నేను ఫలానా అనుకున్నప్పుడే ఆ ఫలానా లేకుండా నేను లేదు నేను లేకుండా ఫలానా లేదు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి విథౌట్ ఐడెంటిఫికేషన్ బట్ ఈగో ఎంటిటీ ఏమీ ఉండదు ఈగో ఎంటిటీ లేకుండా ఐడెంటిఫికేషన్ ఉండదు ఐడెంటిఫికేషన్ ఉండాలి సపోజ్ మీరు ఐడెంటిఫికేషన్ లేదా దీనికి దృష్టాంతం ఈ దృష్టాంతం ఇది ఒక మహాత్ముడు ఇచ్చాడు ఈ దృష్టాంత ఒక క్షణంలో వీడు అమ్మాయిని చూశాడు చూసి ఐ లవ్ హర్ అన్నాడు అంతకు ముందేమిటి వాట్ ఈజ్ షీ ఈజ్ ఎన్ అోన్ ఐంటిటీ అలాంటి ఒక మనిషి ఉందని కూడా వీడికి తెలియదు ఫస్ట్ అధ్యయమే లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అంట మొదటిసారి చూశాడు ఐ లవ్ అన్నాడు ఇప్పుడు ఏమిటావిడా షీస్ బిలా వే అంట ఇంతకు ముందేమిటి బిలవెడ్ అయితే కాదు ఎన్ అన్నోన్ అన్నేమ్డ్ ఎంటిటీ వాటెవర్ ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎంటిటీ మీరు నేమ్ పెడితే కాదు అది ఎంటిటీయే కాదు అది ఇట్ ఇట్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ అల్లెస్ యూ గివ్ ఎ నేమ్ టు ఇట్ ఎనీవే వాట్ ఎవర్ షీ ఈజ్ షీ ఈజ్ బిలవెడ్ అయితే మాత్రం కాదు వీడు ఎప్పుడైతే ఐ లవ్ హర్ అంటాడో అప్పుడు జన్ షి బికమ్స్ బిలవెడ్ తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తాడు పాశ్చాత్య దేశాల్లో గర్ల్ ఫ్రెండ్ అంటారు ఎవర ఫ్రెండ్ అంటూ ఉంటారు మై గర్ల్ ఫ్రెండ్ ఆ తర్వాత ఎంగేజ్మెంటు ఏదో అవుతుంది ఫియాన్స్ అంటాడు మై ఫియాన్స్ ఉంటాడు ఆ తర్వాత మ్యారేజ్ అవుతుంది మై వైఫ్ అంటాడు మై బెటర్ హ్యాఫ్ అని వైఫ్ అని ఏదో ఉంటాడు ఆ తర్వాత వీళ్ళు సెపరేట్ అవుతారు సపరేట్ అయ్యి సందర్భాల్లో సపరేట్ అవుతారు సో స్టిల్ వైఫ్ బట్ సపరేట్ వైఫ్ సపరేట్ ఆ తర్వాత డివోర్స్ సో ఎక్స్ వై చూడండి ఇదంతా కూడా వీడి మనస్సులోనే ఉండేది చేస్తారు ఆల్ ఆఫ్ దిస్ ఈ సంజ్ఞలన్నీ వీడి మనస్సులో ఉన్నాయి ఇప్పుడు బిలవెడ్ అనే సంజ్ఞ ఏమైంది పోయిందంటే వీడు విధిపెట్టేస్తే అది పోయింది వైఫ్ అనే సంజ్ఞ పోయి ఎక్స్ వైఫ్ అనే సంజ్ఞ ఎక్కడి నుంచి ఎక్స్ వైఫ్ అంటే సంజ్ఞ కాదది ఎక్స్ వైఫ్ సంజ్ఞయం కాదు వైఫ్ అనే సంజ్ఞని విడిచిపెట్టేయటం చేరేది కొత్త సంజ్ఞయం కాదది అంతకుముందు వైఫ్ అని ఇప్పుడు కాదని అర్థం దానికి సో ఆ విధంగా అనేక సంజ్ఞలు ఉంటాయి ఈ సంజ్ఞ ఎప్పుడు వస్తే అప్పుడే దానికి పుట్టుక ఆ ఇగో ఎంటిటీ అప్పుడే పుట్టు ఈ సౌజ్ఞ ఎప్పుడు పోతే అప్పుడే ఆ ఈగోంటిటీ పోయింది అని ఆ విధంగా ఆయన చెప్తున్నాడు చెప్పాడు ఆయన దాని మీద ఆవిడికి డౌట్ ఎవరికి మైత్రేయి మైత్రేయ తన సందేహాన్ని ఆ డౌట్ని అడుగుతోంది ఆవిడ ఏమని అడుగుతుందంటే సాహోవాచ మైత్రేయి ఆవిడ ఏమంటుందంటే హే భగవన్ అంటే పూజనీయా అంటే భక్త పూజనీయుడు కదా భక్త పూజనీయుడు అవడం ఒకటి పైగా ఆయన ఏమో వేదాంతాన్ని కూడా ఉపదేశిస్తున్నాడు కనుక ఇంకా పూజనీయుడు అవుతాడు ఒకటి భక్త రూపంగా పూజనీయుడు కాకపోయినా వేదాంత పూజించినదిగా పూజనీయుడు అవుతాడు కాబట్టి హే భగవన్ అది సంబోధన ఎందుకంటే మరి సంబోధించింది కనుక దాన్ని మనం జాతక అర్థం చేసుకోవాలి కదా సాహోవాచ హే సాహోవాచ మైత్రేయి హే భగవన్ ఓ పూజనీయ భగవాన్ అంటే పూజనీయుడు అని అంట ఇప్పుడు లోకంలో ఈ రోజుల్లో భగవాను పేరు పెట్టుకుంటారు భగవాన్ సోన్ సో అని పెట్టుకుంటారు అది మొట్టమొదట అది ఆర్డుగా అలిపించదు నాలాంటి పోటీగా అడిగి ఆర్డ్గా అలిపించదు ఎందుకంటే ఈజ్ అ రెస్పెక్టెడ్ పర్సన్ వాళ్ళందరూ ఆయన చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు అందుకోసం ఆయన భగవాను పెట్టుకున్నారేమో నేను అనుకుంటా కానీ వాళ్ళు అలా అనుకోరు వాళ్ళు ఇంకో అలా పెట్టుకున్నారు ఆ పెట్టిన వాళ్ళు పెట్టారో లేకపోతే వాళ్ళే పెట్టుకున్నారో ఏదో వాళ్ళు ఇంకో సెన్స్లో పెట్టుకున్నారు ఆ ఇంకో సెన్స్ ఇట్ ఈజ్ ఏ ప్రాబ్లం ఎనీవే ఆ సెన్స్ కాదు ఇది లోకంలో భగవాన్ భగవాన్ అనేది ఆ సెన్స్ కాదు ఇది సో చాలామంది పెట్టుకుంటారు వాళ్ళు అంటే మరి నాకు ఆశ్చర్యం పీపుల్ ఆల్సో పీపుల్ ఆల్సో దే షుడ్ సీ సీ త్రూ ఆ ఎకండి అలా పెట్టుకున్నారు అలా ఎదుర్కోని ఎవరైనా పెద్దలైనా సలహా చెప్పాలి ఏదైనా ఇప్పుడు యంగ్ మ్యాన్ ఉంటాడు ఏదో సుబ్బారావు రామారావు పేరు ఉంటుంది ఏదో భగవద్గీత ఏదో చెప్పడం ప్రారంభిస్తాడు ఓ పది మంది విద్యార్థులు చుట్టూ చేస్తారు భగవాన్ అని పెట్టుకుంటాడు అలా ఇంటి అలా అక్కర్లేదుగా మామూలుగా రామారావు అని పెట్టుకుంటే చాలు లేకపోతే ఆచార్య రామారావు అని పెట్టాడు ఆచార్య అని పెట్టుకోవడం అలాగే రాసేసుకోవడం ఆచార్య అలా చేయకుండా ఉంటే బాగుంటుంది ఆ మర్యాద అచ్చబెడితే బాగుంటుంది అది ఇతరులకు మనం అట్టబెట్టాం వాళ్ళు పిలవాలి కానీ మనమే పెట్టేసుకోవడం కాదు అలా అయితే తెలివే సో రామే పిలుస్తున్నాయని హే భగవన్ కానీ ఆవిడ ఏమంటుందంటే సరిగ్గా ఇక్కడే అత్రైవ సరిగ్గా ఇక్కడే మా నన్ను అమూముహత్ మీరు కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నారు అని ఆవిడ అడుగుతాడు ఈ మరణించిన తర్వాత సంజ్ఞ లేకపోవుట అని ఈ పాయింట్ దగ్గరే నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అని అడుగుతుంది ఇప్పుడు లోకల్లో మరణించిన తర్వాత కూడా సంజ్ఞ అలా ఉండిపోతుంది ఇప్పుడు శ్రాద్ధం చేస్తారనుకోండి శ్రాద్ధం చేసేప్పుడు ఆ పేర్లు చెప్పి శ్రాద్ధం చేస్తారు వీళ్ళ దృష్టిలో ఆ సౌజ్ఞలన్నీ అలా ఉంటాయి వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా అదే పేరుతో అదే వ్యక్తి ఒక చోట కూర్చుని ఉంటాడని వీళ్ళనుకుంటారు ఇట్స్ ఏ ప్రాబ్లం అండి వెరీజ్ ఎ సీరియస్ ప్రాబ్లం అండి ఎందుకంటే ఇప్పుడు ఒక కర్మ చేసి ఒక ఫలాన్ని పొందటము ఒక శాస్త్రం వ్యవస్థ ఉన్నది కదా దాని ప్రకారం ఏ దేహమును ఏ దేహేంద్రియాదులను ఒకనొక ప్రారంభకర్మ ఆరంభించినదో ఆ ప్రారంధకర్మ అయిపోయితో అయిపోవడంతో ఆ దేహేంద్రియాదులు పోయాయి అక్కడితో ఆ ప్రారంభకర్మ ఆఖరు ఇంకో కొత్త ప్రారంభకర్మ ప్రారంభమై ఇంకో కొత్త దేహేంద్రియాదులు వస్తాయి కాబట్టి ఈ దేహేంద్రియాదులు నశించడంతో ఆ సంజ్ఞ అయిపోయింది అక్కడికి ఇంకా ఆ సంజ్ఞ అలాగే మళ్ళీ వెళ్ళాడుతూ ఉండడం ఉండదు సంజ్ఞ ఇది అవ ఇది మనకి మామూలుగా లోకంలో కూడా మామూలుగా గీతా ఇత్యాది గ్రంథాల్లో స్పష్టంగా కనపడుతుంది కానీ శ్రాద్ధాది కర్మలను చేసే సందర్భంలో మంత్రాలలో మీకు ఇలాగ ఇంతలాగా కనపడదు కానీ గరుడ పురాణము ఇత్యాది పురాణ వాణిమయం ప్రవేశించి మామూలు రిచువల్స్లో కూడా స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఇప్పుడు మరణానికి సంబంధించి రిచువల్ ఎలా ఉందో చూడండి ఒకప్పుడు మరణానికి సంబంధించి రుచువల్ ఓ రోజు ఉండి వైదిక సమయంలో ఓ రోజు ఆ దేహాన్ని తీసుకెళ్ళడము దాన్ని భస్మం చేయడము ఏడో మంత్రాలతోటి పురుషు సూక్తం చెప్తారు దయచేసి అన్నిటికీ పురుషు సూక్తమే చావుకి అదే అన్నిటికీ ఇప్పుడు మీకు శ్రీరామనవమి నాయుడు ఏ నామాన్ని స్మరిస్తారు రామనామాన్ని స్మరిస్తారు ఎవరైనా మరణించినప్పుడు ఏ నామాన్ని విస్మరిస్తారు అదే నామాన్ని స్మరిస్తారు మరణానికి వేరే కొత్త నామం ఏం పెట్టుకోరు అలాగే పురుషు సూక్తమే ఎవరైనా పోయినప్పుడు పురుషు సూక్తమే దేవుడికి అభిషేకము పురుష సూక్తమే ఎందుకంటే పురుష సో ఎనీవే ఆ రకంగా చేసి వక్రమంగా ఏమైంది ముఖ్యంగా గరుడ పురాణం యొక్క ప్రభావంచేత ఈ కర్మకాండ పిరమిడ్స్ పెరిగినట్టుగా పెరిగిపోయింది పిరమిడ్స్ అని ఎందుకన్నానంటే ఆ పిరమిడ్స్ కల్చర్ అంతా గరుడు పురాణం నుంచి వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది నీలా నది పేరం అదంతా కూడా నీలా నది అది కరెక్ట్ అది నైల్ అనే పేరు నీలా అనే పేరు నుంచి వచ్చింది అది కరెక్ట్ అది కరెక్ట్ దాంట్లో సందేహాలు లేదు కానీ షేక్స్పియర్ మాత్రం శేషప్ప అయ్యరు కాదు ఇక పిడికి బియ్యానికి ఒకే మంత్రం పెట్టకూడదు నీలా అనేది మాత్రం నైలు అది అంతవరకు కరెక్ట్ ఎందుకంటే అది సైంటిఫికల్లీ ప్రూవెన్ దానికి కావాల్సిన కన్సిడరేషన్స్ ఉన్నాయి తర్వాత నైలు నదీ తీరంలో వికసించినటువంటి ఒక సంస్కృతి ఉన్నది ఆ సంస్కృతి మొస సంస్కృతి అక్కడికి దగ్గిర మనకి దూరం అన్న నైలు ఉన్నది మనం సౌత్ ఇండియాలో కూర్చొని మాట్లాడుతున్నాం మీరు మొహంజదారు హరప్ప కల్చర్ చూస్తుంటే వాళ్ళకి పక్కనే అక్కడ అక్కడికి వాళ్ళకి ఇటు ఢిల్లీ రావడం కంటే అటు తైరో వెళ్ళడం తేల్చారు దగ్గిర ఆ సింధు నాగరికత ఋగ్వేద నాగరికత అక్కడి నుంచి అటు పోయింది కాబట్టి అందుకోసం పిరమిడ్స్ అన్న ఆ పిరమిడ్స్ పెరిగినట్టుగా ఇక్కడిప్పుడు శ్రద్ధాదులు పదమూడు రోజుల శ్రాద్ధ అండ్ ప్రతీ నెలా చేయాలి ఆరు మాసాలకు మళ్ళీ పెద్దది సంవత్సరం అయిన తర్వాత మరీ పెద్దది ఎంత కార్యక్రమం ఉన్నాయి ఈ రకంగా ఒకప్పుడు లేదని ఇదిలా విస్తరించిందని స్వామి వివేకానంద చోట ఎనీవే ఈ కథంతా ఎందుకు చెప్పానంటే ఎవడైనా ఒక మనిషి మరణిస్తే దట్ ఈ ఎండ్ అఫ్ హిట్ మరణించిన తర్వాత ఏమండి మా నాయనగారో మా అమ్మగారు పోయారు ఇప్పుడు వారు ఎక్కడున్నారండి అలా ఉన్నారండి ఈ ఇంకా ధరినో సచికి కానీ పురాణ వాల్మయంలో అటువంటి వాటికి అవకాశం ఇచ్చినట్టుగా కనబడుతుంది నేను అదంతా తరచి చూసిన మాట ఏం కాదు మొత్తానికి ఎవరైతేనే భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మైత్రే ఈ మరణించిన తర్వాత ఇంకా పేరు ఊరు నువ్వు చెప్పేవే నా సంజ్ఞా ఇక్కడ మటుకు నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అంటుంది అలా అంటే నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు అంటుంది పైగా అమూ మోహం ఇప్పుడు కన్ఫ్యూజ్ అయింది ఆవిడ కానీ ఆ దోషం ఆయన ఇప్పుడు మీ వారేసింది మీ మూలంగానే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అంటే ఆయన అంటే నేను సరిగ్గానే చెప్పాను నువ్వు కన్ఫ్యూజ్ అయ్యేవో నా తప్పు కాదంటే కాదు నువ్వే ఏదో చేసావు మొత్తానికి నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఆవిడ చూద్దాం భాష్యకారులు ఏమంటారు ఏవం ప్రతిబోధితా సాహకిలా ఉవాచ ఉక్తవతి మైత్రేయీ సో ఈ విధంగా బోధించాడా మరణ ఒక ఒక భావన చేత కల్పితమైన విశేష సంజ్ఞ అంటే ఒక పర్టికులర్ నామిన్క్లేచర్ తనకి తాను ఒక పేరు పెట్టుకుంటాడు పేరు పెట్టుకుంటే ఆ పేరుకి ఫిక్స్ అయిపోయింది కానీ అది విశేష సంజ్ఞ అది ఫిజికల్గా వచ్చింది కాదు ఇప్పుడు గృహస్థ అన్నారనుకోండి ఫిజికల్గా ఏమొచ్చింది ఏం లేదు నేను గృహస్థని కాను అన్నాడనుకోండి ఫిజికల్గా కొత్తగా వచ్చింది లేదు పోయింది లేదు అంతా కూడా మానసికమైన సో ఆ విధంగా ఈ పరిచ్ఛిన్న వ్యక్తిత్వం ఏదైతే ఇది యథార్థం కాదని అపరిచ్ఛిన్నమైన ఆత్మ చైతన్యమే తత్వమని ఇదంతా బోధించడం అయినది ఇప్పుడు చూడండి ఈ విశేష సంజ్ఞ అనేది ఎలా ఉంటుందంటే వెన్ యు ఆర్ సెల్ఫ్ అది విశేష సంజ్ఞ అవుతుంది మీరు సెల్ఫ్ కాన్షియస్ అవ్వాలి అప్పుడే విశేష సౌజ్ఞ ఇప్పుడు యాభై మంది విద్యార్థులు ఉన్నటువంటి టీచరు క్లాస్ రూంలోకి వెళ్ళాడనుకోండి కొంచెం షేకీగా ఉన్నాడనుకోండి అంటే అర్థం ఏంటి ఈ యాభై మంది మీద అజమాయిషీ చేసే టీచర్ని నేను అనే సెల్ఫ్ కాన్షియస్లో ఉంటాడు అప్పుడు షేకీతో ఉంటాడు అదే అనుభవం కలిగిన టీచర్ ఉన్నాడు అనుకోండి వాడు షేకీ ఉన్నది నేను ఆ టీచర్ని వీళ్ళని కంట్రోల్ చేయాలి కమాండ్ చేయాలని అది కూడా పాఠం చెప్తాడు లేచి సరే ఎంతటాడు ఆయన కాబట్టి విశేష సంజ్ఞ ఎప్పుడైతే మీకు వచ్చిందో అప్పుడు అది బరువైపోతుంది దాని భారం కింద మీరు నలిగిపోతూ ఉంటారు విశేష సంజ్ఞ ఏమీ లేకుండా అలా అలాగకగా పాఠం ఒకసారి నేను శాంఫ్రాన్సిస్కోలో వివేక చూడమని పాఠం చెప్తున్నా పది రోజులు తొమ్మిది రోజులు పాఠం రెండు మంది కూర్చుని ఉంటారు వీళ్ళందరూ కూడా క్రీమ్ ఆఫ్ ది సొసైటీ అందరూ పెద్ద పెద్ద ఉద్యోగం పెద్ద పెద్ద విద్యావంతులు కదా అందరూ కూర్చుని ఉంటారు నేను మొట్టమొదటి ఆ నేను ఇది వివేక చూడమని చెప్పాలిరా భగవంతుడా తొమ్మిది రోజులు చెప్పగలను చెప్పలేను అని నాటిక్కి నాకే సెల్ఫ్ కాన్షియన్స్ ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యి సరే కానీ చూడాలని శ్రీ గణేష్ ఆయన మహానుభలుపెట్టి ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ పోయింది పోతే ఇంకేముందండి అలా అలా పోతూ ఉంటుంది వన్స్ యు ఆర్ సెల్ఫ్ కాన్షియస్ నా ఇది జబ్బద్ కాబట్టి మీకు తెలుసా లో, నిద్రలో మీరు సుఖంగా ఉంటారు ఎందుకో తెలుసిన యు ఆర్ నాట్ సెల్ఫ్ కాన్షియస్ మీరు సపోజ్ నిద్రపోతూ ఉండగా మీరు సెల్ఫ్ కాన్షియస్గా ఉంటే దాన్ని నిద్ర అంటారా అది నిద్రే కాదు యు ఆర్ నాట్ సెల్ఫ్ కాన్షియస్ ఇన్ స్లీ దట్స్ వై యు ఆర్ హ్యాపీ తర్వాత మీరు ఎప్పుడైనా ఆనందం వచ్చిందనుకోండి మీరు సెల్ఫ్ కాన్షియస్ కాదు ఎప్పుడైనా భయం వేసిందనుకోండి అంటే భయం అంటే ఫిజికల్ ఫియర్ నాట్ సైకలాజికల్ ఫియర్ సైకలాజికల్ ఫియర్ సెల్ఫ్ కాన్షియస్నెస్ నుంచే పుడుతుంది అది ఫిజికల్ ఫియర్ అంటే ఏమిటి పై నుంచి బండరాయో ఏదో పడబోతోందనుకోండి తక్కువనే అక్కడి నుంచి పరిగెడతారు అప్పుడు యు ఆర్ నాట్ సెల్ఫ్ కాన్షియస్ అయిపోయిన తర్వాత వస్తుంది సెల్ఫ్ కాన్షియస్ సో అదే అంటే ఏమిటి సెల్ఫ్ కాన్షియస్ కాకుండా మీరు ఉంటారు you are there but without being subconscious you are there ante me swaroopallo oka visheshasamjna kalpitame gani vastavamu kaadu kabatte taravatu inkote prati manushyu kuda nenu edho okata ayyundali ane oka kanukunsamlo untadu i must be somebody are there ఇప్పుడు సపోజ్ వీడు ఒక బ్రాహ్మణ గృహంలో పెరుగుతున్నాడు అనుకోండి సపోజ్ మాట వరుస వాడికి ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఎరే నువ్వు ఇంతకాలం మా ఇంట్లో పెరిగావు కానీ మా పిల్లాడివి కాదు నువ్వు అని చెప్పేసి అనేస్తే అప్పుడు వాడికి హీ హీ వాంట్స్ టు నో హూ యా అప్పుడు నువ్వు సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పారనుకోండి ఈ డజన్ డ్యాక్సెప్ట్ చేయాలి సచ్చిదానంద స్వరూప అన్నది ఇటు ఈ డజన్ గివ్ యూ సెల్ఫ్ కాన్షియస్నెస్ he wants to know my biological parents who are they are they indians or non indians if they are indians which caste they are so endukenni why antala endukuntadu ante he wants to belong nenu edho oka type undali caste wise or creed wise or race religion edho peru toti i must be someone edho oka vishesh samadnya naaku undi tirali adhe drushtotthu manushu untadu అది అజ్ఞానం విశేష సంజ్ఞ వాస్తవం కాదు నీ నీ స్వరూపంలో ఏ రకమైన విశేష సంజ్ఞ లేదు యు ఆర్ నాట్ సంబాడీ యు నీడ్ నాట్ బీ సంబాడీ యు ఆర్ నీడ్ ఎ ట్రూ నో అది తెలుసుకోవాలి నా ప్రేత్య విశేష సంజ్ఞ అస్తి అంటే ఈ సంసారమునందు కల్పితములైన ఏ విశేష సంజ్ఞలైతే గలవో వాటన్నిటి ఎడల తాదాత్మ్య భావాన్ని విడిచిపెట్టేసి అంటే ఆ సంజ్ఞలన్నీ కూడా నష్టమైపోతాయి లేకుండా పోతాయి అప్పుడు వీడు ఏ రకమైన విశేష సంజ్ఞ లేకుండగా శుద్ధ సచ్యుత్ స్వరూపంలో మిగిలిపోతాడు అని ఆయన చెప్పాడు ఆ చెప్పిన దానిలో ఈమె కంగారు మోహాన్ని పొందింది మోహము పొందుట అంటే అర్థమేమిటి ఏమీ లేదు ఆవిడికి అర్థం కాలేదు సరిగ్గా అర్థం కాలేదు అదేదో మొత్తానికి అర్థదిడ్డంగా అర్థమైంది సరిగ్గా అర్థం కాలేదు అది సంఘటన అత్రైవ ఏతస్మిన్నేవా ఏకస్మిన్ వస్తుని బ్రహ్మణి విరుద్ధర్మవత్వం ఆచక్షానే భగవత మమ మోహ తదాహ అప్పుడేమంటుందంటే నాకు మీరు చెప్పినంత తెలిసిపోయిందండి తెలియంది ఏమీ లేదు అంతా బాగానే తెలిసింది కానీ ఒక్కటే తెలియలేదు ఆ ఒక్కటి కూడా ఏటి ఆ ఒ అసలైందే తెలియలేదు ఆ ఒక్కటి ఏమిటంటే ఈ పరమాత్మ పరబ్రహ్మ ఆ ఒక్కటి తెలియలేదు అన్నీ తెలిసి అది మాత్రం ఎందుకు తెలియకోవాలి అంటే నాకు అది కూడా తెలిసే కానీ నువ్వే దాన్ని తలగిందులుగా చెప్పావు సంఖ్య చెప్పలేదు ఎలాగంటే నువ్వు ఆ పరబ్రహ్మ ఎందు పరస్పర విరుద్ధములైన ధర్మములను చెప్పావు దాంతో నాకు తెలియకుండా పోయింది సో అంటే ఒకసారి చెప్పిన ధర్మానికి విరుద్ధంగా మరోసారి నువ్వు చెప్పావు ఎలాగా అంటే చూడండి ఇప్పుడు జీవుడు ఉన్నాడు జీవుడు ఫలానా ఈ కర్మ చేసుకుని ఈ జన్మ ఇలాగ మానవుడిగా పుట్టాడు ఏదో ఇది కదా మరి విజ్ఞాన ఘన జీవుడు అంటే కదా ఆ పరమాత్మయే ఈ జీవుడు అని ఓసారి అన్నావు విజ్ఞాన ఘన విజ్ఞాన ఘన అంటే ఆ యొక్క థాట్ లైఫ్ ఏదైతే ఉన్నదో థాట్ లైఫ్ ఆ వేకింగ్ స్టేట్లో ఉండేటువంటి థాట్ లైఫ్ ఏదైతే ఉందో అదంతా కట్టగడితే వీడి తత్వం బయటపడుతుంది అది వీడు అని ఒకసారి చెప్పావు విజ్ఞానఘన ఇంకోసారి ఏమని చెప్పావు నువ్వు వాడు ఎందు సంసారం అనేది లేనే లేదు యథార్థంగా వాడు సచ్చిదానంద స్వరూపుడు అని ఇంకోసారి చెప్పావు ఏమంటే పరబ్రహ్మ అయితే సచ్చిదానంద స్వరూపుడుగా సంసార సంబంధం లేనివాడుగా ఉండాలి లేదా ఒక ముద్దగట్టిన విజ్ఞాన రూపుడుగా అంటే ఒకనొక ఇంటలెక్ట్ ఒకనొక మైండ్ ఒకనొక దేహము దానికి మాత్రమే పరిమితమైన ఒకనొక పరిచ్ఛిన్న వ్యక్తిగా ఉండాలి ఇదేనా ఒకటి అదేనా ఒకటి అదే పరబ్రహ్మ ఇది అదే అది అదే అని రెండు నువ్వు ఎప్పుడైతే చెప్పావో నేను కన్ఫ్యూషన్లో పడ్డాను అని ఆమె అంటోంది అత్రమా భగవాన్ పూజవాన్ ముము అమో మోహత్ మోహం కృతవాన్ ఈ అమోముహత్ అనేది లుంగు లుంగులో అభ్యాసాలు వస్తాయి లుంగులో కూడా అభ్యాసాలు ఉంటాయి ఆ రకంగా వచ్చిన ద్విత్వం అపు పుజత్ అచు చూరత్ అము మోహత్ కూడా లుంగులు ఈ అంశంలో మటుకే ఈ అంశంలో మాత్రమే మీరు తమరు భగవాన్ అంటే పూజావాన్ భగవాన్ అంటే పూజావాన్ ఇప్పుడు భగవాన్ నమ్ముడు మహర్షి అంటే అర్థం ఆయన పూజావాదని అర్థం అయితే వచ్చి జ్ఞాని గనుక ఆయనకి భగవంతునికి తేడా లేదు అది దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ టు బిగిన్ విత్ పూజావాల్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ భగవాన్ జ్ఞాని గనుక మీరు జ్ఞానైతే మీరు కూడా అదే అవ్వచ్చు అదే ఆ భగవాన్ అనే సో పూజావంతులైన అంటే పూజనీయులైన తమరు ఆ ఒక్క విషయమునందు మాత్రమే నాకు మోహమును కలిగించినారు మీరు మోహపడ్డారని కాదు అమోమోహత అంటే మోహమును కలిగించినారు మోహము అంటే కన్ఫ్యూషన్ నాకు కొంత కన్ఫ్యూజ్ అయ్యిట్లా చేశారు కథం అది ఎలాగా ఆయన ఎలా కన్ఫ్యూషన్ క్రియేట్ చేశాడో చెప్పాలి కదా తేనా విరుద్ధర్మవత్వం అది ఆయన చేత ఎలాగ కన్ఫ్యూజ్ చేశాడంటే ఆయన తేనా ఆ యాజ్ఞవల్క్యుని చేత విరుద్ధర్మవత్వం ఉక్తం ఇచ్యతే అని ఆవిడ చెప్తోంది ఇది తయా ఆమె చేత చెప్పబడుతోంది ఏమని అయ్యా తమరు ఒకే పరమాత్మ విషయమై పరస్పర విరుద్ధములైన ధర్మములు కలిగి ఉన్నట్లుగా మీరు వ్యాఖ్యానం చేసినారు ఎందుకంటే పరమాత్మయందు ఒక కిల్యభావం అనేది లేదు అంటే విశేష సంజ్ఞ ఏది లేదు శుద్ధ ఆకాశము వంటి సత్య స్వరూపుడే పరమాత్మ అని చెప్పారు ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి ఆకాశము పొడుగ్గా ఉంటుందా పొట్టిగా ఉంటుందా అదేం తర్వాత నిడివిగా ఉంటుందా ఇరుగ్గా ఉంటుందా అది లేదు ఇరుగ్గా ఉన్నదే ఆకాశమే నిడివిగా ఉన్నదే ఆకాశమే ఆ రెండూ లేవు ఆకాశము ఏ రూపంలో ఉంటుంది మనుషు రూపంలో ఉంటుందా పశువు రూపంలో ఉంటుందా పక్షి రూపంలో ఉంటుందా ఏది కాదు మరి ఆకాశం ఏమిటండి ఇవేమీ కాదు అది శుద్ధమైన అవయవములు లేని అపరిచ్ఛిన్నమైన తత్వమే ఆకాశమే పరమాత్మ అట్టిది అని ఒకసారి చెప్పారు మళ్ళీ ఇంకోసారి విజ్ఞానఘన eva ఆ పరమాత్మయే విజ్ఞానఘనుడై ఉన్నది విజ్ఞానము అంటే ఇదిగో నేను ఇప్పుడు కుట్టాను ఇక్కడ కుట్టాను ఇలా ఉన్నాను ఈ యొక్క క్యాస్ట్ క్రీడు రేస్ రిలీజియన్ నేను బ్రహ్మచారిని గ్రహస్థని దాని చుట్టూ కూడా విజ్ఞానం ఈ రకంగా ఈ క్షీయభావాన్నంతని బలం చేసి ఒక బుద్ధిప్రధానుడైన వ్యక్తికి విజ్ఞానఘనుడు అని పేరు బుద్ధిమయుడు జ్ఞానమయుడు అని మళ్ళీ మళ్ళీ వర్ణించారు అది జీవుడు పరబ్రహ్మే జీవుడని చెప్పారు పరబ్రహ్మ కంటే భిన్నంగా ఉందంటే ఏ బోలాలేదు అదే పరబ్రహ్మ ఈ విజ్ఞానఘనుడైన జీవుడుగా ఉన్నది అని ఇంకోసారి చెప్పారు దాంతో పరస్పర వైరుధ్యం వచ్చేసింది ఈ రకంగా నాకు మోహాన్ని కలిగించేవయా నువ్వు అనే ఆవిడతోంది ఇది ప్రతిజ్ఞా పూర్వం విజ్ఞానఘన ఏవా ఇది ప్రతిజ్ఞాయా పునః న ప్రేత్యసం జ్ఞాస్తి ఇది పూర్వం ముందుగా పూర్వం అంటే ముందు ముందుగా ఆయన ఏమన్నాడంటే విజ్ఞానఘన ఏవా అని చెప్పారు వీడు ఈ జీవుడు ఉన్నాడే వీడు స్వరూపమెట్టిది విజ్ఞానఘన ఏవా అని ఎక్కడో ఉంది మంత్రంలోకి విజ్ఞానఘన ఏవా ఇక్కడే ఉందిగా స్వమహద్భూతమనంతమపారం విజ్ఞానఘన ఏవా విశుద్ధి ప్రజ్ఞప్తి మాత్రైక రసహో అలాగనా ఓకే ఇతను ఈ పరమాత్మ ఈ పరమాత్మ ఆ పరస్పర వైరుధ్యం అన్నది కొంచెం కాషస్గా మనం అనలైజ్ చేయాలి ఏదో ధోరణిలో చెప్పానో మళ్ళీ రీఆర్గనైజ్ చేద్దాం ఆ పరమాత్మ విజ్ఞానఘన ఏవ అంటే విశుద్ధి ప్రజ్ఞప్తి మాత్ర ఏకరస సో ఇదం మహద్భుతం అనంతం అపారం అంటే దానికి అంతము లేదు అంటే కాలము యొక్క ప్రభావము దాని ఎందు లేదు ఓ కాలంలో పుట్టి ఇంకో కాలంలో లేకుండా పోయేది కాదు అపారం అంటే ఈ ఒడ్డు ఉన్నది ఆ ఒడ్డు ఉన్నది అంటే కా దేశంలో ఒక పరిచ్ఛేదము గలది పారమును కలిగి ఉంటుంది ఇది అపారం కాబట్టి దీనికి దేశపరిచ్ఛేదము లేదు ఇది శుద్ధమైన పరబ్రహ్మ విజ్ఞానఘన ఏవ శుద్ధ ప్రజ్ఞప్తి మాత్ర ఏకరస అంటే శుద్ధమైన తెలివి తెలివి ఎరుక తప్ప ఇంక లేదు దీంట్లో ఎరుక ఇప్పుడు ఎరుక ఇప్పుడు ఘట జ్ఞానమో ఉన్నారనుకోండి ఘట జ్ఞానము అనేప్పటికీ దాంట్లో జ్ఞానాంశం ఉన్నది ఘటనామరూపాలు ఉన్నాయి ఏకరసం ఎక్కడైంది ఏకరసం కాలేదు ఆ పరిచ్ఛన్నమైనది ఒక పరిచ్ఛన్నమైనటువంటి జ్ఞానమైనది సో ఈ రకంగా ఘట జ్ఞానమునందు పరిచ్ఛేదాలు వచ్చే తప్ప ఈ ఘట సకల జ్ఞానములు పుట్టి గిట్టేటువంటి ఏ శుద్ధ చైతన్యము తెలివి ఎరుక అది ఏకరసము అంటే పరిచ్ఛేదములేమిదానికి ఎందుకు లేవు విశుద్ధము అంటే రాగద్వేషాది మాలిన్యములు కాలుష్యములు ఏమీ లేకుండగా శుద్ధమైన ప్రజ్ఞానఘనము అని అర్థం విజ్ఞానఘన ఏవా అంటే అంటే ప్యూర్ అవేర్ఫుల్ బీయింగ్ ఎలోన్ అని చెప్పారు అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ విశేష సంజ్ఞ మరణించిన తరువాత లేదు మరణించిన తరువాత విశేష సంజ్ఞ లేదు అంటే అంటే మరణించడానికి ముందు విశేష సంజ్ఞ ఉంది అని చెప్పినట్టే ఒకవైపునై ఆకాశము వలె అనంతము అపారము శుద్ధమైన ఎరుక అని చెప్పి మళ్ళీ మరణించిన తర్వాత విశేష సంజ్ఞ లేదు అంటే మరణించడానికి ముందు ఒక విశేష సంజ్ఞ ఉన్నట్టుగా తేలింది మరి అనంతము అపారము శుద్ధ ప్రజ్ఞప్తి దానికి విశేష సంజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది ఒకవేళ విశేష సంజ్ఞ ఉంటే అది పోవడం అని ఈ రకంగా చాలా కన్ఫ్యూషన్గా అవకాశము గలదు ఇది వైరుధ్యం దిస్ ఇస్ ది కాంట్రడిక్షన్ ఆమె మనస్సుకు అలా అనిపించింది సో మొట్టమొదట పూర్వం విజ్ఞానఘన ఏవా ఇది ప్రతిజ్ఞాయ అలా ఉన్నాయి మంత్రం అక్కడ పూర్వమంత్రమే పన్నో మంత్రమే ఇదమనంతమపారం విజ్ఞానఘన ఏవా అని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పక్కనే ఏతేభ్యో భూతేభ్యో సముత్య పునర్న ప్రేత్య విశేష సంజ్ఞా అస్తి అని మళ్ళీ ఆ పక్కనే మరణించిన తరువాత విశేష సంజ్ఞ లేదు అని మళ్ళీ చెప్పడము ఈ రకంగా నాకు నీవు చెప్పినది పరస్పర వైరుధ్యము కలదిగా ఉన్నది దీన్ని ఆయన ఇంకా వివరిస్తారు కథం విజ్ఞానఘన ఏవా కథం వా న కావండి కేవలము విజ్ఞానఘనము మాత్రమే అని ఒకసారి చెప్పారు మరణించి సంజ్ఞ లేదు విశేష సంజ్ఞ లేదు అని ఇంకోసారి చెప్పారు ఎలాగా ఎలా కుదురుతుంది అది విజ్ఞానఘన ఏవా అయితే ఇంకా మళ్ళీ విశేష సంజ్ఞ యొక్క ప్రస్తావన రాకూడదు విశేష సంజ్ఞ ఉంది అనే ప్రస్తావన వస్తే అది విజ్ఞానఘనం కాకూడదు ఇది అది రెండు ఎలా అవుతుంది కథం విజ్ఞానఘన ఏవా విజ్ఞాన ఘనం మాత్రమే ఎలా చెప్తారు కథం ప్రేక్షణ సంజ్ఞాస్థితి అని ఆమె యొక్క శంక ఇక్కడే ఈ మంత్రాలు ఈ భాష్యాలు ప్రసదాతం చేయడం ఇలాగే ఉంటుంది క్లిష్టంగా ఉంటుంది ఏదో నేను దాంతో కుస్తీ పట్టి నేను మిమ్మల్ని కుస్తీ పట్టిస్తూ ఉంటాను తప్ప అదేమంత సరళంగా తేలిపోయిట్లా ఏమి అంచైతే లోకంలో ఇలాంటివన్నీ పెట్టుకోలేదు ఎవరు ఇలాంటి కష్టాలు ఎవరు పడ్డం మానేశారు అసలు మామూలుగా భాష్యప భాష్యమైజ్ అవ్వడం మానేశారు ఎందుకంటే మంత్రం అయితే ఏవో సరళంగా ఉంటుంది దాన్ని మనం ఎలా కావాల్సింది అలా ఇటు అట్లా తిప్పుకుని పది మందికి ఉపయోగపడే ధోరణిలో నడిపించుకుంటూ పోవచ్చు భాష్యకల్లో ప్రవేశిస్తే ఆయన మీకు స్వేచ్ఛగా మాట్లాడడానికి ఆయన ఏమైనా అవకాశం ఇవ్వరు ఆయన ఒక పంథాలో నడిపిస్తూ ఉంటారు ఆయన ఆయన చెప్పిన పంథాలో నడవాలంటే సంస్కృత భాష సాహిత్యం దాని మీద గట్టిపడుతూ ఉంటారు కాబట్టి ఈ రకమైన తలపోట్లో మనం ఎందుకు ప్రవేశించాలని అసలు ఏం చేశారంటే ఈ భాష్యాల జోలికి రావడం మానేసి భాష్యాలు లేకుండానే కోర్సులు అన్నీ చేసేస్తున్నారు వేదాంత కోర్సులన్నీ భాష్యాలతో సంబంధం లేకుండా తర్వాత కేవలం మంత్రాలు మాత్రమే చూసిన సందర్భాల్లో కూడా ఉపనిషత్తుల్లో సరళంగా ఉండే ఉపనిషత్తులు సరళంగా ఉన్నట్టు కనపడే ఉపనిషత్తులు ఎవో అవి తీసుకుంటున్నారు తప్ప ఇలాగే ఈ జటిలంగా ఈ ఉపనిషత్తులు ఎవడు పట్టించుకోవడం మానేసండి ఒక ప్రవాహంలో పోతూ ఉంటుంది ఈ ప్రవాహానికి ఎదురు ఇది వాళ్ళు ఎవడో మీలాంటి వాళ్ళు నాలులాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఏమిటో ఒక రకమైన నిర్వేదం వచ్చి సో ఇప్పుడు దీన్ని సెటిల్ చేయాలి అదేమంత తేలిగ్గా సెటిల్ అయ్యేటువంటి మంత్రం కాదు ఇది నాకు నేను ఈ సేవస్ వర్గ్ లో చెప్పినప్పుడు కూడా నాకు ఇలాగే అనిపించింది ఈ పదమూడవ నెంబర్ల దగ్గర మంత్రం దగ్గరికి వచ్చేప్పటికీ కొంచెం చికమక్కగానే ఉందని అనిపించింది అప్పుడు కూడా ఎవళ్ళనైనా అడుగుదామంటే ఎవళ్ళని అడుగుతారు అడగదగ్గ వాళ్ళు అందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు ఈ కూడా ఎవడూ లేరు నిజంగా మనం అడిగితే చెప్పదగ్గ వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోదైనా వ్యాకరణం డౌట్ వస్తే చెప్పి వాళ్ళు ఇంకా ఫోన్ చేసి అడిగితే చెప్పి వాళ్ళు ఉన్నారు తప్ప ఈ వేదాంతానికి ఎవళ్ళు లేరు మనమే దాన్ని సెటిల్ చేసుకోవాలి ఇదంతా నేను ఆ చెల్లెల్లో ఏదో కొంత వ్యవస్థ చేసి ఉండాలి దాన్ని అలా గాలివాటంగా వదిలిపెట్టి ఉండను నేను విజ్ఞాన ఘన అన్నదాన్ని ప్రజ్ఞాన ఘన లాగా ట్రీట్ చేసి చేసుకోవాలి లేకపోతే కష్టం అది వేరే విజ్ఞానమయ వేరే లక్కీగా మయహా లేదు ఘనహ ఉంది తర్వాత విష్ణుదేవానందగిరి కొంచెం మార్గదర్శనం చేశారు కాబట్టి మనం ముందుగా అడుగు వేయగలుగుతాం లేకపోతే విజ్ఞానమయ అన్నట్టుగా భ్రమపడితే భ్రమ పడుతుంది మనమే పడతాం ఎవరో భయవాళ్ళు భ్రమపడితే యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దాట్ ఎనివే నహి ఉష్ణశీత అగ్నిదేవ ఏకోవతి ఒకే నిప్పుని పట్టుకుని ఈ నిప్పు వేడిగా ఉన్నది ఈ నిప్పు చల్లగా ఉన్నది అని అనకూడదు అంటే అవునండి నీళ్లు పోసి ఆసిపోసా కాబట్టి అలాగా ఉంది అలా అనలేరు నీళ్లు పోసి ఆడిపేస్తే ఇంక నిప్పే లేదు అక్కడ ఇప్పుడు మనం నిప్పు గురించి మాట్లాడుతున్నాం ఈ నిప్పు చల్లగా ఉన్నది మీరు అనకూడదు ఎందుకు ఇప్పుడే నీళ్ళు పోసి కాబట్టి చల్లగానే ఉంది అనకూడదు ఎందుకంటే నీళ్ళు పోసి ఆసిపోతే ఐ ఐ హోప్ యూ గాట్ ది పాయింట్ కాబట్టి అగ్ని ఇదిగో అగ్ని ఓకే ఉష్ణ వేడిగా ఉన్నది మళ్ళీ అగ్ని అని మళ్ళీ శీత అనకూడదు అగ్ని అంటే ఉష్ణహాయే మళ్ళీ ఒకసారి అగ్ని ఉష్ణ ఇంకోసారి అగ్ని శీత అంటే కన్ఫ్యూషన్ అత మూఢాస్మి అత్ర అది అత అంటే నీవు ఈ విధంగా ఒకే పరమాత్మని గురించి విజ్ఞానఘనుడు అంటే శుద్ధ చైతన్య స్వరూపుడు అని ఒకసారి చెప్పి రెండోసారి మరణించిన తర్వాత విశేష సంజ్ఞ లేదు అని రెండోసారి చెప్పడం వల్ల నేను తికమకపడ్డాను మూఢ అస్మి అత్ర ఇప్పుడు మంత్రం చూద్దాము సహోవాచయాజ్ఞవల్క్య అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి కానీ సమాధానం చెప్తున్నాడు ఆవిడ ఆయనకి ఆవిడికి ఆయన అంటున్నాడు అబ్బే నేనేమి అలా పొరపాటుగా చెప్పలేదు అంటున్నాడు నవా అరే అహం మోహం రవీమి మోహం రవీమి అయ్యో వెలుదానా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే అనవసరంగా నేను మాత్రం అలాగ పరస్పర విరుద్ధమైన మాట చెప్పలేదు అలంవా అర ఇదం విజ్ఞానాయా అది అర అంటే అరే అరే మైత్రి నేను చెప్పింది కనుక నువ్వు జాగ్రత్తగా తెలుసుకుంటే ఆత్మ జ్ఞానానికి అది సరిపడుతుంది నేను ఆ రకంగా కన్ఫ్యూషన్ అయ్యి ఇట్లా నేను చెప్పలేదు అని ఆయన అంటున్నాడు మరి ఆయన అనాలి అలాగా అలా అనకపోతే పన్నెండు మంత్రాల సెక్షన్ అంతా కూడా కన్ఫ్యూషన్ లో పడిపోతుంది కాబట్టి ఆయన వివరిస్తాడు సో అవే నువ్వు కంగారు పడ్డావు నువ్వే సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను కరెక్ట్గానే చెప్పాను అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తాను అభ్యంతరం లేదు కానీ నేను చెప్పింది మాత్రం తప్పి కాదు అని ఆయన ఆ మాట కనుక శృతి చెప్పకపోతే అంతకు ముందు మంత్రంలో ఉన్నది కరెక్టా తప్ప మనకి తేలద కాబట్టి అలాగంటే కన్ఫ్యూజ్ అవకాశమేమీ లేదు సుమా నువ్వే జాగ్రత్తగా గమనించాలి భాష్యకార్లు సహోవాచయాజ్ఞవల్క్య ఆ యాజ్ఞవల్క్యుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు అరే మైత్రేయీ అది అరే అంటే మైత్రే అని వస్తుంది అరా అని ఉంటే అది విడదీస్తే అరే పక్కన అచ్చున్నప్పుడు ఏ పోతుంది ఏ పోయి దాని అర సో అరే మై అరే అరే అంటే ఎవరే అని పిలిచినట్టు కాదు రేమగా పిలిచినట్టు మైత్రేయి అని ప్రేమగా పిలిచి చెప్తున్నాడు అంతేగాని అదో అమర్యాదగా పిలిచేయండి మాత్రం అనుకోకండి సుమ పొరవాళ్ళు అలాగే అదేనే పిలిచి అప్పుడప్పుడు మైత్రేయ అన్నంలో తప్పేం లేదు ఆయన అన్నాడు ఓ మైత్రేయి అని ఆయన అన్నాడు తర్వాత భాష్యకారులు అంటూనే ఉన్నాడు